నూట ముప్పై ఐదవ సంకీర్తన ఏమి నెరుగని నాడు ఇటు నిన్ను పొలిచేనా నీ మాయ తెలుపగా నిన్ను ననేగాక పశురముగ చేసితే పడి నిన్ను తలచేనా పెసరాయి చేసితే వెదగి నిన్నెరిగేనా పొసగ మానుగ పొగడేనా మునిపి నరుచేగా మొరయుడేగా ముసిపి నరుచేగా మొరయుడేగా మొగి మృగము చేసితే మొక్క నెరిగేనా తగ పక్షి చేసితే తరి పూజ చేసేనా తిగి ఇతర జంతువుగజసితే తగిలేనా అగపడి వివేకి చేయగననే చేయగనేగ ఇంత కధికారి జేసి ఈ ప్రపంచ జ్ఞానమింత ఎసగితీవి మరగి కనేలా చింతలినియుధీర శ్రీవెంకటేశ నను సంతతముయలగా శరణే గ